యాభై మూడవ సంకీర్తనం పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను ధరలో నాయందుమంచితనమేది అనంతాపరాధములు అటునేము సేసేవి అనంతమైన దయ అది నీది నిను నెరుగకుండేటి నీచుగుణమునాది నను నెడయకుండే గుణమునీది సకల యాచకమే సరుసనాకు పని సకల రక్షకత్వము సరి నీ పని ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడూను వెకలిపై నను కాచే విధమునీది నేరమింతయునునాది నేరు పింతయునునీది సారెకు నజ్ఞాని నేను జ్ఞాని వినీవు ఈ రీతి శ్రీవేంకటేశే నన్ను నేలితివి దారుణిలో నిండెను ప్రతాపమునీది